ఇరవైవ కీర్తన కొలువు విరిసే ఇదే గోవిందుడు పొద్దువోయ వెలుపట ఉక్కళాలు వేగుదాకా ఉండరో ఈ పొద్దుకు పోయిరారో ఇంద్రాదిదేవతలు శ్రీపతి పవ్వళించెను శేషునిమీద తీపుల ప్రసాదమీరో దేవమునులకు ఎల్లవైపుగా తెల్లవారగ ఒత్తురుగాని పాళిల పోరో బ్రహ్మరుద్రాదులిందరు పాలసముద్రాన హరిపవ్వళించెను వేళకాదుట్టెవిచ్చేసే హరిద్వారపాలకులు వాకిళ్ల పదిలమునుండో వేళకాదు లోనికిట్టె విచ్చేసే హరి ద్వారపాలకులు వాకిళ్ల పదిలముసు గీతమొయ్యనే పాడరో కిన్నరకింపుషులు ఈతల శ్రీవేంకటేశుడెక్కెను మేడ ఘాత ఎడ ఎడూడిగకాండ్లు నిలువరో రాతిరెప్పుడైనా మిమ్ము రమ్మనునో అతడు